కాబట్టి అక్కడ ఏముంది ఘటం ఉంది మరి ఇదేమిటి ఆకాశం ఉంది అయిపోయా మళ్ళీ ఘట ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది అలాగే దేహము సంఘాతం ఉన్నది సంఘాతంలో ప్రాణం ఉన్నది ఈ ప్రాణం వేరు ఆ ప్రాణం వేరు ఎవరు చెప్పారు మీకు ఈ ప్రాణం వేరు ఆ ప్రాణం వేరు ఎందుకు అవుతుంది ఒకే ప్రాణము ఈ సంఘాతంలో ఉంది ఆ సంఘాతంలో ఉంది సంఘాతం వేరు ఈ సంఘాతం వేరు ఆ సంఘాతం వేరు క్లీన్ సంఘాతంలో ఉన్న ప్రాణాన్ని పట్టుకుని అది వేరే ఎందుకు చెప్పాల్సి వచ్చింది సో అంటే ఏమిటి మనస్సు అన్నింటినీ విడదీసి చూడడానికి అలవాటు పడి ఉంటుంది అలా అలవాటు పడ్డ మనస్సు ఆ ద్వైతాన్ని తప్ప ద్వైతం లేని చోట ద్వైతాన్ని చూస్తూ ఉంటుంది ముందు డిఫరెంట్ బ్రేక్ చేస్తుంది డివైడ్ చేస్తుంది ద్వైతాన్ని కల్పిస్తుంది ద్వైతము నుంచి డివైడ్ అనే మాట వచ్చింది డివైడ్లోద్దది అది ద్వైతం నుంచి వచ్చింది ద్వైతం లేని అంటే అనేకం లేని చోట అనేకాన్ని భావన చేస్తుంది తర్వాత ఆ అనేకములకి పరస్పరము విరోధాన్ని కూడా కల్పిస్తుంది మనస్సు ఇదంతా కూడా మనస్సు పెట్టినటువంటి వ్యామోహం మన మనస్సు మనకి కల్పించి పెట్టేటువంటి వ్యామోహం తప్ప మరొకటేం లేదు నిజానికి ద్వైతము ఎంతవరకు ఉంటుందంటే మీరు స్పష్టంగా ఆ ద్వైతము యొక్క సత్యత్వాన్ని ప్రశ్నించి పరిశోధించి పరిశీలించి అంతవరకు ఆ పని చేసేటంత వరకు ద్వైతము కొనసాగుతుంది మీరు ఎప్పుడైతే దాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తారో పరీక్షిస్తారో పోతుందా ఇప్పుడు మీరు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళారు ఆయన అక్కడ ఉన్నాడు నేను హైదరాబాద్లో ఉన్నాను బస్సు ఎక్కారు దిగారు నేను కింద ఉన్నానో ఆయన పైన ఉన్నాడు సరే మళ్ళీ ఇంకో బస్సు ఎక్కి అక్కడ దిగారు ఆయన పైనే ఉన్నాడు నేను పైన ఉన్నాను ఇప్పుడు కానీ ఆయనేమో గర్భగుడిలో ఉన్నాడు నేను గర్భగుడికి బయట ఉన్నాను సరే క్యూలో నిలబడ్డారు వెళ్ళారు అక్కడికి ఆ గర్భగుడికి వెళ్ళారు అక్కడ ఎదురుకుండగా ఆయన ఉన్నాడు ఇప్పుడు చూశారు ఆయన్ని చూసి వెంకటేశ్వర స్వామి దర్శనమైంది ఆ దర్శనమైన వెంకటేశ్వర స్వామి ఆయన మీ బయట ఉన్నాడా మీలో ఉన్నాడా మీ ఆయన అక్కడ ఉన్నాడు నేను ఎక్కడ ఉన్నాడు మీరు అనుకోవడమే తప్ప ఎప్పుడైనా మీరు దాన్ని క్వశ్చన్ చేసి చూడాలి కదా పరీక్షకు పెట్టాలి కదా ఊరికే ఒక మనస్సు అలా చూసుకుంటుంది ఆయన అక్కడ ఉన్నాడు నేను ఇక్కడ ఉన్నాను అందరూ అలా అనుకుంటున్నారు మా నాన్నగారు కూడా అలాగే ఉన్నారు మా తాతగారు కూడా అలాగే ఉన్నారు ఈ వీడికి వాడు సాక్షి అజ్ఞాన పరంపర అవ్వలేదు ఈ అజ్ఞానికి అజ్ఞాని సాక్షి వయస్సును బట్టి జ్ఞానం నిర్ధారించేస్తారు ఆ చోర్క గవాహి చోర్ అని ఒక సామెత ఒకటి ఉంది అంటే చోరుడు అంటే తండ్రి చోరుడని నా అభిప్రాయం కాదు ఊరికే అలాంటి సామెత ఒకటి ఉంది ఒక చోరుడికి ఇంకొక చోరుడు సాక్షి ఒక అజ్ఞానికి మరొక అజ్ఞాని సాక్షి క్యా బాత హే మీరేమైనా పరిశీలించి భేదాన్ని నిర్ధారించారా నేను ఇలాగే చెప్తాను మీరేమనుకోకండి సుమా పాఠం చెప్పే స్టైల్ నచ్చకపోవడం అనేది ఉండకూడదు ఇంట్లో ఇంత వ్యక్తిగతమైన పాఠం ఏం కాదు కదా ఇది సో అలా ఉంది శాస్త్రం చోరుకా గవాహీ చోరని ఆ తర్వాత అఖండానంద మహారాజుని అడిగారు మాకు ప్రాచీన కాలం నుంచి వస్తుందండి ఈ భేదం అంటే ఆయన అన్నారు మేషి ప్రపాత అంధ పరంపర అని చెప్పారు బే ఈ షీప్ ఉంటాయి అవేమో ఒకదాని వెనకాల ఒకటి పోతూ ఉంటాయి ఇంకా బాధే కాబట్టి పరీక్ష చేసి నువ్వు ద్వైతాన్నే నీకు వెంకటేశ్వర స్వామికి ద్వైతమా అద్వైతమా మీరు పరీక్ష చేసి చెప్పండి అద్వైతమే దర్శనమైతే అద్వైతమే దర్శనం కాకుండా ఆయన అక్కడున్నాడు నేను ఇక్కడున్నాను ఊహించుకుంటే మీరు ఊహించుకోండి ఎవడూ కాదని లేదు కాబట్టి పరీక్ష చేసి తేల్చింది ఏమీ కాదు ఇది అది పరీక్ష చేసిన క్షణంలో అద్వైతమే మిగులుతుంది తప్ప ద్వైతము మిగలదు సో ఇప్పుడు చూడండి సో ఆకాశాత్ ఘటాదయ సంఘాతా యథా ఉత్పత్తి అంతే అంతా ఉత్పత్తి రూపంగా చెప్తున్నారు ఉదిత శబ్దాన్ని పట్టుకొని సో ఏవం आकाशस्थाया परमात्म पृथिव्यादि भूत संघाता इपड़ आकाशस्था में परमात्म अं स्थाने कंपारीजन पोलिक सो आकाश पोल पेट आकाशस्था में परमात्म आरमात्मे पृथ्वी अप्तेजो वायु आकाश अने भूतम पुटाई पंचभूता आ पंचभूत कलयक वाला देहमु आध्यात्मिकाश्च कार्यकणा బాహ్యంలో పంచభూతముల యొక్క సంఘాతములు పృథివ్యప్తేజవాయు ఆకాశములు చుట్టూ విస్తరించి ఉన్నాయి ఆ పృథ్వ్యప్తేజవాయు ఆకాశముల నుండే ఆధ్యాత్మికములైన అంటే నేను నేను ఆధ్యాత్మికము అంటే నేను అనుక్కునేదాన్ని ఆధ్యాత్మికము అంట నేను నేను అనుక్కునేటువంటి కార్యకరణ సంఘాతములు పుట్టాయి కార్యకరణ సంఘాతము కార్యము అంటే ఫిజికల్ బాడీ కరణము అంటే మనస్సు అంతఃకరణము వీటి యొక్క సంఘాతములు పుట్టాయి పుట్టినప్పుడు ఇవి అయితే పుట్టేయంటే యథార్థంగా పుట్టేయని కాదు రజ్జూ నుంచి సర్పం పుట్టినట్టుగా పుట్టే అంటే అర్థం ఏంటండి భాషిస్తున్నాయి అని అర్థం సినిమా తెర మీద కొన్ని సినిమాలు అలా ఉంటాయి సినిమా ప్రారంభం అవుతుంది మామూలుగా అన్ని నేమ్స్ అన్నీ అయిపోతుంది సినిమా ఫస్ట్ సీన్ ఏమిటంటే తుఫాను ఆ తుఫాన్లో గుర్రబ్బండి ఆ గుర్రబ్బండి లోపల ఒక ఆయన ఆయన భార్య వెళ్తూ ఉంటారు ఆవిడ గర్భవతి ప్రసవ సమయము అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న పాక లాంటి దాంట్లో ఒక కుటుంబం ఉంటే అక్కడ ఆవిడ ప్రసవిస్తుంది ఇద్దరు పిల్లలు పుడతారు కవలలు సంహో ఒక ఒక ఒక పిల్లవాడు విడిపోతాడు ఇంకా కథ ప్రారంభం ఇది ఆవులు స్టోరీ ఇది నడుస్తూ ఉంటుంది ఈ స్టోరీ ఈ స్టోరీ రెండున్నర గంటల స్టోరీ ఈ నడవడంలో వీళ్ళిద్దరూ పెరిగి పెద్దవాళ్ళు అవుతారు తల్లిదండ్రుల నుంచి విడిపోతారు వేరువేరు తల్లిదండ్రులు మాకు అనుకునే భ్రమలో ఉంటారు మళ్ళీ కలుసుకుంటారు అసలు తల్లిదండ్రులని కలుసుకుంటారు ఏమిటేవిటో అవుతాయి మళ్ళీ ఈ లోపల ఆఖరిని ఒక గ్రూప్ ఫోటోగ్రాఫ్తోటి ఇంకా విసిగెత్తి చాల్రబాబు ఈ సినిమా అనుకునే టైంకి గ్రూప్ ఫోటోగ్రాఫ్ ఒకటి పెట్టి శుభం అని ఇలిగి దక్క ఇప్పుడు ఇంత ఇంత టూ అండ్ హాఫ్ అవర్స్ అయి మీరు లేచిన తర్వాత నడువు నొప్పి మిగిలింది తప్ప అక్కడ ఉన్నది లేదు జరిగింది లేదు ఏ ఘటన అంతా కూడా హుళక్కి తప్ప ఇంకేమీ లేదు ఇప్పుడు ఈ మానవ జీవితం దీనికంటే ఏమైనా భిన్నమని మీకు అనిపించిందా నాకేమనిపించలే మీకు అనిపిస్తే నేను చెప్పలేదు నాకేమనిపించలే ఆల్ ది వేస్ సేమ్ ఇట్ ఈజ్ యాజ్ ఈ నథింగ్ ఎవర్ హ్యాపెండ్ ఏమైనా అయిందా సినిమా తరమే తుఫాన్ వచ్చిందా రాలేదు ఇద్దరు పిల్లలు కవలలు పుట్టారా పుట్టలేదు వీళ్ళు పురిగి పెద్దవాళ్ళు అయ్యారా అవ్వలేదు ఏమరి ఏమిటైనట్టు కాబట్టి రజ్జు సర్పవతు వికల్పితాహ జాయంతే కవలలు పుట్టారు ఎలా పుట్టారు ఊహించడమే కవలలు పుట్టారని మనం ఊహించుకుంటున్నాం కాబట్టి పుట్టారంతే రజ్జు అయ్యేందు సర్పం పుట్టింది ఎలా పుట్టింది అదిగో పాము పాముని వీడికి కంగారు కాబట్టి పుట్టింది అంతే కాబట్టి అజాతవాదం అన్నది మీరు మాట్లాడుతున్నది అజాతవాదం మరి అజాతవాదం ఉంటే అలాగే ఉంటుంది ఇప్పుడు భూ కార్యకరణ లక్షణా సంఘాతా దేహము ఇంద్రియములు దేహము మనస్సును కార్యము అంటే దేహము కరణ అంటే మనస్సు ఇప్పుడు దేహము చక్కటి యంత్రము చాలా బాగా పనిచేస్తుంది మనస్సు కూడా చాలా సూక్ష్మమైన కరణము ఇంద్రియము అత్యంత సూక్ష్మమైనది చాలా సమర్థమైనది కూడా కానీ మనిషి అని ఉన్నాడే మనిషి కేవలము ఈ దేహమనో లేకపోతే కేవలము ఆ మనస్సు అనో అనుకోరాదు మనిషి ఆత్మస్వరూపుడు ఈ దేహము ఈ మనస్సు మాత్రమే మనిషి యొక్క స్వరూపము అని అనుకోకూడదు కాబట్టి మనిషి యొక్క జీవితం ఎప్పుడు చరితార్థం అవుతుందంటే ఆ ఆత్మతత్వాన్ని సాక్షాత్కరించుకున్నప్పుడు మాత్రమే మనిషి యొక్క జీవితం చరితార్థం అవుతుంది ఆ సాక్షాత్కారం నుంచే వాడికి బ్రహ్మానందము యొక్క అనుభవం కలుగుతుంది ఆ సాక్షాత్కారం ఎట్టిది అంటే దేహము స్థాయిలో నేను అందరికంటే భిన్నంగా ఉన్నా మనస్సు స్థాయిలో నేను అందరికంటే భిన్నంగా ఉన్నా ఆ ఆత్మ చైతన్యము యొక్క స్థాయిలో మన అందరము అనే జ్ఞానము ఆ దర్శనము వాడికి లభిస్తుంది ఆ దర్శనంలో నేను నా చుట్టూ ఉన్న వాటికంటే విడివడి ఉన్నాను నాకంటే చుట్టూ ఉన్నవన్నీ భిన్నంగా ఉన్నాయనో అనిపించదు సర్వముతో తాను ఐక్యము చెంది ఉన్నాను ఒకే సత్త ఒకే ఎరుక ఆ విధంగా నేనున్నాను అనేటువంటి ఆ ఏకత్వాన్ని మానవుడు సాక్షాత్కరించుకుంటాడు ఇది కేవలము తర్కంతోటో యుక్తులతోటో బుద్ధి శక్తి బుద్ధి సూక్ష్మబుద్ధి స్థాయిలో చేసేటువంటి పాండిత్య ప్రకర్షకి సంబంధించిన విషయం కాదు అది నేను ఉన్నాను అనే ఆ వైయక్తికమైన సద్రూపమైన అనుభవం ఏది ఆ అనుభవము ఇప్పుడు ఆ ఉన్నాను అనే అనుభవము బాగా కుంచుకుపోయి ఉన్నది దేహము ఎంతో అంతే నేను ఉన్నాను అనేటువంటి ఒక ఆ అజ్ఞానంలో కుంచుకుపోయి ఉన్నది మీరు సత్యాన్ని తెలుసుకున్ననాడు ఆ నేను ఉన్నాను అనే ఆ సద్రూపమైన అనుభవంలో సకల జగత్తు ఇమిడిపోతుంది అటువంటి అఖండ సద్రూపుడును నేను అనే జ్ఞానాన్ని పొందుతాడు ఆ జ్ఞానంలోనే పూర్ణమైన ఆనందము పూర్ణమైన ప్రేమ ఆ సద్రూపమైన జ్ఞానమునందే ఉన్నది ఆ విధంగా మానవుడు తెలుసుకోవాలి దేహమే నేను కార్యకరణ లక్షణం దేహము నేను మనస్సు నేను దేహము యొక్క మంచి చెడ్డలు నావి మనస్సు యొక్క సుఖదుఖాలు నావి అని అనుకునేటువంటి ఆ పరిచ్ఛిన్నమైన అహంకారము ఈగో ఏదైతే ఉందో వ్యక్తి అంటారు ఈ వ్యక్తి ఒకసారి పుట్టి ఒకసారి చావడు క్షణక్షణం పుట్టి క్షణక్షణం చూస్తూ ఉంటాడు అహంకారము క్షణక్షణం పుట్టి క్షణక్షణం చూస్తూ ఉంటుంది నేను బాలుడును నేను ఇప్పుడు యువకుడను అంటే బాలుడుగా ఉన్న వ్యక్తి చచ్చిపోయి యువకుడు అనే వ్యక్తి పుట్టాడు నేను యువకుడను ఇప్పుడు నేను మధ్యవయస్కుడను అంటే యువకుడు అనే వ్యక్తి చచ్చిపోయి మధ్యవయస్కుడు అనే వ్యక్తి పుట్టడు అలాగే ఉంటుంది అంతే దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ఈ దేహం పోయి ఇంకో దేహం వచ్చిందంటే దాన్ని మరణించడం అనే అంటారు కదా బాల్యంలో ఉన్న దేహం పోతే గానీ ఎవ్వన దేహం రాదు యవ్వన దేహం పోయి వృద్ధాప్య దేహం వస్తుంది అది కూడా మరణమే ప్రతి క్షణమూ మరణిస్తూనే ఉంటాడు మనిషి రమణ మహర్షి అన్నారు ఏమన్నారంటే ఈగో పుట్టినప్పుడు వీడు పుట్టాడు ఈగో నశించినప్పుడు వీడు నశించాడు నిత్య సృష్టి నిత్య ప్రళయము నిద్రలేస్తూనే దేహాభిమానం కలిగినప్పుడు వీడు పుట్టాడు నిద్రపోతూ దేహాభిమానం తొలగిపోయినప్పుడు వీడు చచ్చిపోయాడు అంత ఈగో యొక్క పుట్టుక చాలు ఆ విధంగా ఉంటాయి కాబట్టి ఎప్పుడో ఫలానా అప్పుడు పుట్టాడు ఫలానా అప్పుడు చచ్చిపోతాడు అని వీళ్ళ ఇమాజినేషన్ తప్ప ఇంకా దాంట్లో సత్యం అనేది ఆవగింజంతా కూడా లేదు అని ఈ విధంగా అజాతవాదాన్ని చెప్తూ ఉంటారు కాబట్టి ఈ రకమైన పరిచ్ఛన్నమైన ఉనికి పరిచ్ఛన్నమైన అహంకారముటి తదాత్ తాదాత్మ్యాన్ని చెంది ఉండటమే పెద్ద బంధము మోక్షము అంటే ఆ కుంచుంచుకుపోయి ఉన్న ఆ సద్ సత్ దాని పూర్ణ వికాసాన్ని పొంది సర్వము నేనే సర్వము నాయందే ఉన్నది సర్వము నేనే అని మనిషి ఎప్పుడు తెలుసుకుంటాడు అప్పుడే వాడికి పూర్తి స్వాతంత్ర్యము స్వేచ్ఛ లభిస్తాయి స్వేచ్ఛ కాదు స్వాతంత్ర్యం స్వేచ్ఛ అంటే అది లైసెన్స్ స్వాతంత్ర్యం అంటే ఫ్రీడమ్ ఫ్రీడమ్ వేరు లైసెన్స్ వేరు ఫ్రీడమ్ ఫ్రీ పర్సన్ తప్పు పని చేయడం లైసెన్షియస్ పెర్సన్ తప్పు పని చేస్తాడు కాబట్టి అది మానవుడు తెలుసుకోవాల్సి ఉంటుంది అత ఉచ్యతే ఘటాది వచ్చ సంఘాతీరుదిత ఇది యథార్థంగా పుట్టేయడం ఏం కాదండి ఉడికే ఘటం పుట్టిందని మనం అనుకుంటూ ఉంటాం ఘటం పుట్టింది ఒక ప్రథ గలదు మొత్తం తర్కశాస్త్రం అంతా ఘటం పుట్టింది అనే బేసిస్ మీద నిర్మాణం చేశారు ఆ తర్కశాస్త్రం చదవడం ప్రారంభిస్తే ఏ గూటి చిలక ఆ పలుకు పలుకుతుంది మీరు కూడా ఆ భేదాన్నే పలుకుతూ ఉంటారు ఆ శాస్త్రం చదివితే మరి అదే పలుకుతాడు ఇంకేం పలుకుతాడు ఇప్పుడు మీరు కర్మశాస్త్రంలో ప్రవేశిస్తే వాళ్ళు ఏం పలుకు పలుకుతారు దేవుడు వేరు నువ్వు వేరు ఈ కర్మ చేసుకో దేవుడు నీకు ఉపకారం చేస్తాడు లేకపోతే అపకారం చేస్తాడు అనే పలుకుతారు తప్ప ఇంకో పలుకు ఎక్కడ పలుకుతారు కాబట్టి తార్కికులు తర్క శాస్త్రం చదివిన వాళ్ళు అలా భేదాన్నే పలుకుతూ ఉంటారు అదేమీ సత్యం కాదు వాళ్ళు ఘటం పుట్టింది ఘటం నిజంగా పుట్టింది ఘటహ జాయత యథార్థంగానే పుట్టింది అయితే ఆ పుట్టింది అన్న దాంట్లో వాళ్ళకే తే వాళ్ళకే ఒక నిర్ణయం రాలేదు ఎలా పుట్టింది ఎప్పుడు పుట్టింది అన్నది వాళ్ళకే తేలలేదు ఘటం ఇప్పుడు చక్రం నుంచి బయటకు తీసాడు అనుకోండి అప్పుడు పుట్టిందా మరి అప్పుడు పుడితే మళ్ళీ ఎండబెట్టడం ఎందుకు తీసుకెళ్ళి నీళ్లు తెచ్చుకోవచ్చు కదా అప్పుడు పుట్టలేదు అప్పుడు అడుగున హోల్ ఉంటుంది పైగా ఆ తర్వాత వాడు ఆ చెక్క పుచ్చుకుని దాన్ని నెత్తి మీద మొత్తి మొత్తి మొత్తి దానికో షేప్ తీసుకొస్తాడు అంచేతలే దానికి గత్యత అయితే అప్పుడు పుట్టిందా పోని అప్పుడు పుట్టలేదు నీళ్లు పోస్తే విడిపోతుంది ఎండ ఎండబెట్టాలి పోనీ ఎండబెట్టడం అయిన తర్వాత పుట్టిందా అంటే అప్పుడు పుట్టలేదు ఎందుకంటే అప్పుడు పుట్టిందండి మళ్ళీ కాల్చడం ఎందుకు ఏ కాల్చడంలో కొలిమిలో పుట్టింది అది కొలిమిలో ఎప్పుడు పుట్టింది కలుములో పెట్టినప్పుడు పుట్టిందా కొలుములోంచి తీసేప్పుడు పుట్టిందా అయితే మధ్యలో పుట్టిందా ఎప్పుడు పుట్టింది ఎలా పుట్టింది కొలిమిలో ఎలా పుట్టింది కొలిమిలోనే పుడితే ఈ మట్టిని కొలిమిలో పెట్టేసేయచ్చు కదా మళ్ళీ ఈ చక్రం ఎత్తు తిప్పడం ఎందుకు అని ఈ రకంగా కొలిమిలో ఎలా పుట్టింది పిఠర పాక పీలు పాకవాదము అని రెండు వాదాలు ఉన్నాయి ఆ కొలిమిలో పుట్టిన ఆ బేకింగ్ మీద అసలు వాట్ ఈస్ దిస్ బేకింగ్ అనే దాని మీద పిఠరపాకము పీలు పాకము నేను ఇవన్నీ చిన్నప్పుడు తర్కసంగ మా నాయనగారు మహావేగంగా చెప్తూ ఉండి ఎవరు పిట్టల పాకవాదం పీలు పాకవాదం అని అది ఏమిటో అడిగారు చెప్పారు మళ్ళీ నేను మర్చిపోయాను నాకు గుర్తులేదు ఇదో శాస్త్రం అది చదువుతుంటే అదే బుర్రకి పట్టేసి జిడ్డు పట్టినట్టుగా పట్టేస్తుంది అది వదలదండి వాడిని కదిపితే అదే చెప్తాడు అసత్యం అయిపోతుందా అసలు ఘటము పుట్టనే ఏది పుట్టలేదు మట్టిని పట్టుకునే మైండ్లో ఉంది క్యాచ్ అంతా కూడా మట్టిని పట్టుకుని ఘటం ఘటం అనుకుంటారండి మృతికే తేవసత్యం కాబట్టి పుట్టిందని అనుకోండి పోనీ పుట్టిందని అనుకోవా తాత్కాలికంగా అనుకోకే అనుకో అతహా ఉచితే అనుకో ఘటం పుట్టింది అలాగే ఈ దేహాలు పుట్టాయి ఆత్మ పుట్టిందని దేహాల మీద ఉండే పుట్టుక అనే ధర్మాన్ని ఆత్మ మీద ఆరోపించి చెప్పిన మాట కానీ అది వాస్తవం కాదు యదా మందబుద్ధిం అది చూడండి ఆయన మందబుద్ధి అంటున్నారు డల్ హెడెడ్గా ప్రతిపిపాదయుషయా శ్రుత్యా ఆత్మనోజాతిచ్యతే జీవాదీనాం తదా జాతౌ ఉపగమ్యమానా ఏతన్ నిదర్శనం దృష్టాంతకాశవత్ ఇలాది ఇప్పుడు శృతి కూడా పుట్టాడు అని ఉన్నాయి వాక్యాలు వీడు పుట్టాడు వాడు పుట్టాడు అజాయమానో బహుధా విజాయతే అంటే అర్థం ఏంటండి ఎంత బాగున్నదో బహుధా విజాయితే ఆ పరమేశ్వరుడు అనేక రూపాలుగా పుట్టాడు కానీ పుట్టలేదు అజాయమాన పుట్టకుండానే అనేక రూపాలుగా పుట్టాడు అని మరి చెప్తుందా శృతి అలా ఎందుకు చెప్తోందంటే ఒకప్పుడు అజాయమాన లేకుండానే పుట్టాడు చెప్పిన సందర్భాలు కూడా ఉంటాయి అలా ఎందుకు చెప్తోందంటే మందబుద్ధిం ప్రతి మందబుద్ధిం ప్రతి వాడు మందబుద్ధి ఉంటాడు వాడి దగ్గరికి మీరు ఆరంభం ఆరంభంలోనే పుట్టలేదు అని చెప్పారండి పౌండి వాడు ఏమనుకుంటాడు ఏమిటి ఇలా చెప్తున్నాడు ఈయననుకుంటాడు ఈ మంగళం నాకు అవుతూ ఉంటుంది నన్ను సత్సంగంలో ప్రశ్న వేస్తారు సండే ఆఫ్టర్నూన్ సత్సంగం అని పేరు పెట్టాను ఒకసారి సండే ఆఫ్టర్నూన్ సత్సంగం అని నేనంటే కొంతమందికి అయ్యో ఏమిటి అలా అంటున్నారు ఆయన సండే ఎందుకంటే సండే ఆఫ్టర్నూనే వస్తారు వాళ్ళు ఇంకెప్పుడు సండే ఆఫ్టర్నూన్ వచ్చి సత్సంగం ప్రశ్నలు వాళ్ళు అడుగుతారు నేను చెప్తాను అడిగి అడిగి చెప్పి వాళ్ళు ఊక్క అడిగి ప్రశ్నలు అన్నీ కూడా ఆ సందర్భంగానే ఉంటాయి కాబట్టి పునర్జన్మ గురించి ప్రశ్నలు ఉంటాయి పునర్జన్మ గురించి ఫ్రీవిల్ గురించి డెస్టినీ గురించి తప్పనిసరిగా ప్రశ్నలు ఉండితేరతాయి ప్రతి సండే ఆఫ్టర్నూను టూ వీక్స్ కోసారి అది ప్రశ్నలు ఉంటాయి ఆ ప్రశ్న రాగానే వెసావా నాన్న ఈ ప్రశ్న కోసమే ఎదురు చూస్తున్నాను నేను అని దానికి సమాధానం చెప్తాను ఏం చెప్తాను సమాధానం మళ్ళీ పదిహేను రోజుల తర్వాత సండే ఆఫ్టర్నూన్ కానీ ఆయన రారు మధ్యలో భగవద్గీత చెప్తాను రావాయా అంటే రారు ఉపనిషత్తు చెప్తానంటే రారు మళ్ళీ వచ్చి ఫ్రీ విల్ ఉందా లేదా అంటారు ఇప్పుడు ఏం చెప్పమంటారు ఫ్రీ విల్ ఉందని చెప్పంటారా లేదని చెప్పంటారా లేదని చెప్పారు అనుకోండి మరి నన్ను నువ్వు తీసుకొచ్చావా నేనే వచ్చానా అని అడుగుతాను కాబట్టి ఏదో చెప్పాలి ఏ మిడిమిడి వేదాంతులు కొంతమంది ఉంటారు ఏదో ఎక్కడో ముక్క అక్కడో ముక్క పట్టుకుంటారు పట్టుకుని మేము శ్రవణం చేసే ఉంటారు శ్రవణం ఏమి శ్రవణం చేసేవారు అంటే మేము పాతికేళ్ళు శ్రవణం చేసాము ముప్పై ఏళ్ళ శ్రవణం చేసాము మరి ఇంకా అలాగే ఉన్నాము ఎందుకు నువ్వు అది చెప్పు ఇంకా నీకు అసూయ కోమము క్రోధము ఇవన్నీ ఉన్నాయా ఉన్నాయి మరి ఎందుకున్నాయి ఎక్కడో లోటు ఉంది కదా శ్రవణంలో కాబట్టి ఇది ఒక దృష్టి తప్పు కాదు పాపం గుడ్ మీనింగ్ పీపుల్ పీపుల్ ఆర్ నైస్ పీపుల్ వెరీ నైస్ పీపుల్ కానీ ఏదో భ్రమలో ఉంటారు ఇప్పుడు నేను పుట్టుక లేదు అని నేను అలాంటి పిచ్చివాడు ఎవడో అంటే ఏడు ఆయన ఎలా చెప్తాడు ఏమిటని కంగారు పుడతాడు కాబట్టి ఏం చేస్తుంది చురుతే ఏం చేస్తుంది నాకంటే కొంచెం కంగారు ఎక్కువ శురుతే ఏం చేస్తుందంటే మంద బుద్ధిం ప్రతి విపాద ఈషయ వీడు డల్ హెడెడ్ ఫెలో పుట్టాడు పుట్టాడు పుట్టాడు అని కంఠస్థం చేసి కూర్చున్నాడు వాడి దగ్గరికి వెళ్ళి పుట్టుక అని చెప్తే వాడికి అర్థం కాదు అందుకోసం వాడి మనస్సును సంతోషపెట్టడం కోసం పుట్టింది లేవయా జాతి ఉచియతే ఆత్మన జాతి ఉచియతే ఆత్మ పుట్టింది ఎలా పుట్టింది జీవు అనేక జీవుల రూపంగా పుట్టింది అని ఏదో పోలే ఆ మాట విని వస్తే మళ్ళీసారి పుట్టుకని ప్రశ్నించవచ్చు అని ఏదో చెప్తుంది తదా జాత ఉపగమ్యమానాన మరి అప్పుడు పుట్టుని చెప్పింది కదా ఆ పుట్టుక చెప్పడం అన్నదానికి ని జాతావేతన నిదర్శనం శృతి వాక్యాలలో జాతి జాతి అంటే పుట్టుక పుట్టుక ఉన్నప్పుడు మీరు ఇలాగ చూసుకోండి ఆ పుట్టుక పరమార్థం మీరు అనుకోకండి శృతి మందబుద్ధి గురించి పుట్టుకను చెప్పింది అక్కడ నిదర్శనం ఏమిటంటే యథా ఉదిత ఆకాశవదిత్యాది ఆకాశం పుట్టింది అన్నాం ఆకాశం పుట్టింది అంటే నిజంగా పుట్టిందా పుట్టినట్టుగా లెక్క వేసుకున్నాం ఎలా అయితే ఆకాశం నిజంగా పుట్టలేదో అయినా కూడా ఘటాకాశంగా ఈ ఘటాకాశంగా ఆ ఘటాకాశంగా పుట్టింది అని ఒక ఎక్స్ప్రెషన్ ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం కోసం అలా పరిపాటిగా చెప్పడం అనే పరిపాటి ఉన్నదో అదేవిధంగా కూడా ఒకే పరమాత్మ ఎన్ని జీవుల రూపంగా పుట్టాడు అని మాట వరసకి మాట వరసకి అలా అనుకుంటారు మంద కొంత బోధించటం కోసం అలా చెప్పారు జాతౌ ఏతన్ నిదర్శనం జాతవు ఎక్కడైనా శృతి వాక్యంలో జాతి వినబడితే దానికి ఏతన్ నిదర్శనం ఆకాశం నుంచి ఘట ఆకాశాలుగా పుట్టడం అనేదే మీకు దృష్టాంతము అంటే ఆకాశం నుంచి యథార్థంగా ఘటాకాశాలు పుట్టలేదు అదేవిధంగా పరమాత్మ నుండి వివిధ జీవులు యథార్థంగా పుట్టలేదు మీరు మీ స్వరూపాన్ని తెలుసుకోండి నేను ఫలానా నేను ఫలానా లెక్క వేసుకుని ఇదిగో నేను పుట్టాను కదా మరి పుట్టుక మాట ఏమిటి అంటే దానికి ప్రశ్నకి సమాధానం ఉండదు మీరు నేను ఏమిటి నా స్వరూపమేమి అని తెలుసుకోండి మీరు ఆ ముందు అసలు మీమాంస చేయండి ఒక్కసారి ధ్యానం చేయండి నా స్వరూపమేమి నేను ఆకాశమువలే ఆకాశమువలే సర్వవ్యాపకమైన చిద్రూపుడను నేను ఆకాశస్వరూపుడను అని మీరు భావన చేసుకోండి ఒక్కసారి ధ్యానం చేసుకోండి ధ్యానం చేసుకున్నప్పుడు మీకు పుట్టుక యొక్క ప్రసక్తియే దరిదాపులకు రాదు మీరెంతసేపు నేను ముసలాడి అయ్యాను యాభై ఏళ్ళు ఉన్నాయి రిటైర్ అయ్యాను ఇదిగో నా జన్మకుండలి అని పట్టుకుని వేళ్లాడుతూ ఉంటే పుట్టుక పుట్టుక పుట్టుక అయింది కానీ నేను ఆకాశసమహ చిద్వపుహు నేను చైతన్య స్వరూపుడను అని ధ్యానం చేయండి అలా అలా వరస ధ్యానం చేస్తూ ఉండండి అప్పుడు ఈ పుట్టుక అనే మాట ఎవరో పైవాళ్ళంటే మీకు వినపడాలి కానీ మీ మనస్సులోంచి రాదు అది కాబట్టి మీరు పెంచుకునే అభిమానాన్ని పుట్టేను పుట్టేనని అభిమానాన్ని పెంచుకుని పుట్టుకలేని ఆ పుట్టుక అనేదాన్ని ఒకదాన్ని దాన్ని ఒక శిలాశాసనం చేసి పెట్టుకున్నారు తప్ప మీ స్వరూపంలో పుట్టుక అనేది లేనే లేదు నిదర్శనం ఘటాదిషు ప్రలీనూ ఘటాకాశాదయో యథ ఆకాశే సంప్రలీయంతే తీవాత్మని ఇప్పుడు ఘటం ఉంది ఘటం పగిలిపోయింది మరి ఘటముంది ఘట ఆకాశం ఉంది కదా ఘటమైతే పగిలిపోయింది మరి ఘటాకాశం ఏమైంది మహాకాశంలో కలిసిపోయింది అని చెప్పాలి అదేవిధంగా ఆకాశే సంప్రళీయంతే ఘటాకాశాదయ ఆకాశే సంప్రళీయంతే శ్లోకంలో నాలుగు పాదాల్లో మూడు పాదాలు దృష్టాంతం ఏమండే తద్వత్ అదేవిధంగా జీవాహ ఇహాత్మని ఇహ అంటే ఈ లోకంలో జీవుడు ఒకడు పోయాడు చచ్చిపోయాడు చచ్చిపోయాడనే ఒక ప్రథం లోకంలో ఎవళ్ళు చచ్చిపోయారు ఏమిటి చచ్చిపోయింది అసలు చచ్చిపోవడం అంటే ఏమిటి ఒక నన్ను సండే ఆఫ్టర్నూన్ సత్సంగం ప్రశ్న ఏమని అడిగాడంటే వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ డెత్ అని అడిగాడు నేను మామూలుగా నేను ఉపోద్ఘాతంలో చెప్పేస్తాను చూడు నీకు కన్వెన్షన్ అలా స్టాక్ ఆన్సర్ ఒకటి స్టాక్ ఆన్సర్ ఏమిటంటే చూడు పుణ్యం ఎక్కువ చేసుకుంటే స్వర్గానికి వెళ్తాడు పాపం ఎక్కువ చేసుకుంటే నరకానికి వెళ్తాడు పుణ్య పాపాలు ఈక్వల్గా ఉంటే మనిషిగా పుడతాడు అని స్టాక్ ఆన్సర్ ఇది నేను చెప్పేశానంటే నువ్వు డంగైపోతావు మళ్ళీ కూర్చోవడం తప్ప ఇంకా నువ్వు చెప్పడం ఇంకా మళ్ళీ దాని మీద నువ్వు మాట్లాడడానికి ఏమీ లేదు అయితే ఆ ఆన్సర్లో నాకు తెలుసున్నది ఏమీ లేదు నీకు తెలుసున్నది ఏమీ లేదు ఎందుకంటే స్వర్గం అంటే ఏమిటో నాకు తెలియదు నీకు నీకు తెలుసు నాకు తెలుసునండి అంటాడు ఏమిటి తెలుసు తిని స్వర్గం అంటే ఏమిటో లోకం ఇలాగే ఉంటుంది స్వర్గం అంటే అయ్యో స్వర్గం తిరిగిపోవడం నాకు స్వర్గం మేము చిన్నప్పటి నుంచే ఎరుగుతుంటాడు పైగా ఏమిటి తెలుసు వాడికి స్వర్గం అంటే స్వర్గం అంటే తంత్రవార్తకంలో కుమారులు భట్టి చెప్పిన డెఫినేషన్ చదివితే మీరు కళ్ళు దిగి పడిపోతారు ఆయన ఏమన్నాడంటే మనస్సులు దుఃఖ అసంభిన్నం దుఃఖము యొక్క కలయి కలేని సుఖానుభూతికే స్వర్గం అని పేరు చెప్పాడు ఇప్పుడు ఏం చేస్తారు మరి కపిల సంవాదంలో భాగవతంలో కపిల భగవానుడు దేవభూతితోటి స్వర్గము నరకము ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయని చెప్తారమ్మా కానీ కొంతమంది అయితే ఈ లోకంలోనే ఉన్నాయి స్వర్గ నరకాలు మన హృదయంలోనే ఉన్నాయని కూడా చెప్తారు అని చెప్పాడు చెప్పి ఎటువైపు ఓటు వేయకుండా వదిలిపెట్టేశాడు అలా కాబట్టి నేను ఈ డెత్ తర్వాత ఏమవుతుందని అడిగాడు ఆయన నేను చూడు నీకు స్టాక్ ఆన్సర్ చెప్పమంటావా ప్రొవాకేటివ్ ఆన్సర్ చెప్పమంటావా అంటే నిన్ను ఆలోచించేట్లా చేసే సమాధానం చెప్పమంటావా అలాంటి సమాధానం చెప్తే మన నువ్వు ఓపెన్గా రిసెప్టివ్గా ఉంటేనే చెప్తాను లేకపోతే ఆయన అన్నీ కఠినంగా చెప్తాడని మళ్ళీ నా మీద ఓ మాట వస్తుంది నాకు మాట వచ్చినా ఏం పర్వాలేదు అసలు మీ మనస్సుకి కష్టం కలిగించడం నాకు సమ్మతం కాదు అంటే కాదు మీరు ప్రొవాకేటివ్గా చెప్పండి స్టాక్ ఉంది రండి డెత్ తర్వాత ఏమిటవుతుందో నేను చెప్తాను డెత్ అంటే ఏమిటో ముందు చెప్పు నువ్వు నీకు తెలుసా డెత్ అంటే తెలుసా నీకు డిడ్ ఎక్స్పీరియన్స్ డెత్ డూ యూ నో డెత్ DGTH is not a spelling of DGTH, but it is not a dictionary meaning. Do you know what is death? Do you understand? Tell me, tell me. Give me an honest reply. You are the one. Do you know? If you know, I'm not sure what you are saying. What is death? What do you know about death? Death is an unknown element. అండ్ ఇట్ విల్ ఎవర్ రిమైన్ అన్నోన్ ఒకటి వచ్చి నేను డెత్ చూశాను అన్నాడు అనుకోండి వాడు డెత్ చూసాడా చూడలేదా చెప్పండి మీరు చూడలేదు చూసినవాడైతే నేను మళ్ళీ వచ్చి మీకు రిపోర్ట్ చేస్తాడా డెత్ చూశానని దాన్ని డెత్ అంటారా కాబట్టి డెత్ అన్నది మరణము అనేది ఒక లోకప్రథ లోకంలో అంతవరకు ఇటు అటు తిరుగా దేహము ఇప్పుడు తిరుగాడడం మానేస్తే దానికి వీళ్ళు డెత్ అని పేరు పెట్టారు ఆ పేరు పెట్టి అది వీళ్ళకి తెలుసున్నది కాదు అదేమీను మీకు ఎలా తెలిసింది మీకు అంతకుముందు దేహం కనపడింది చలనం కనపడింది ఇప్పుడు దేహం కనపడుతోంది చలనం కనపట్టలేదు డెత్ అంటే ఇతర దేహం మీ దేహంలో మీకు అనుభవం ఎన్నడూ కలగనే కలగదు ఇది కూడా ఇతర దేహంలో ఆ పరిస్థితికి డెత్ అని పేరు పెట్టి దాని చుట్టూ కథల మీద కథలు కథల మీద కథలు పుస్తకాల మీద పుస్తకాలు అల్లుకుని అదంతా నాకు తెలుసుని అనుకోవడం ఇదంతా కూడా ఏవో నాలుగు పుస్తకాలు వల్లించుకొచ్చి తెలుసుని అనుకోవడం అది అర్థం ఏం తెలిసింది మీకు డెత్ అంటే మీకేం తెలిసింది మీకు అనుభవపూర్వకంగా మీకు ఏం అర్థమైంది ఎవడో చెప్పింది మీరు విన్నారంతే ఇప్పుడు ఆలోచించు వాట్ ఈస్ డెత్ ముందు డెత్ అంటే ఏడో తెలుసుకో వాట్ హ్యాపన్స్ ఆఫ్టర్ డెత్ తర్వాత తెలుసుకుందూ గానీ ఉంది అసలు డెత్ అంటే ఎవడు తెలుసుకో మీరు కాబట్టి ఉరికే గతానుగతికో లోకాహ ఒక దాన్ని ఓడ వెళ్తూ ఉంటాడు అందరూ దాన్ని వెనకాల పడిపోతూ ఉంటారు ఉళ్ోవాళ్ళందరూ డెత్ డెత్ అంటూ ఉంటారు విడదే పట్టుకుంటాడు అంతే నన్ను అడిగే గరుడు పురాణం ట్రాన్స్లేట్ చేసి పెడతారా నేను ట్రాన్స్లేషన్స్ చేయడం మానేశానండి ఏం చెప్పింది మరి భాగవత భాగవతం ట్రాన్స్లేషన్ కాదు అది వివరణాత్మకమైన వ్యాఖ్యానము పత్రిక చూడండి ట్రాన్స్లేషన్ కాదది మరి దానికి తెలుసున్నవాడికి తెలుస్తుంది ట్రాన్స్లేషన్ కాదు అది సో వారి చేబడిన తత్వప్రకాశిక వ్యాఖ్యాన గ్రంథ ఆవిష్కారం అది వాట్ ఇట్ ఈజ్ అది ట్రాన్స్లేషన్ కాదు అది ట్రాన్స్లేషన్ లక్షణాలు వేరే ఉంటాయి కాబట్టి ఎందుకంటే ఈ డెత్ గురించి ఊరికే మరింత సాహిత్యాన్ని సృష్టించి జనం మీద పారాయడం నాకు ఇష్టం లేదు ఏదో ఆల్రెడీ ఉన్నది ఏదో ఉంది చాలు డెత్లెస్నెస్ గురించి ఏమైనా మనం మాట్లాడదాం అద్వైత మకరంధంలో నీకు మృత్యు అనేది నీకు లేదు అని ఆయన ఆయన లక్ష్మీధర కవి మీరు చదివితే తెలుస్తుంది కాబట్టి జాతావేతం నిదర్శనం అయిపోయింది సో ఘటాదిషు తద్వ్ జీవా ఇహాత్మని కాబట్టి డెత్ అనేది ఏమీ లేదు మరణాన్ని గురించి అంత వ్యాఖ్యానం చేసుకోకూడదు పితృకర్మాధికము చేసుకోవాలి నిత్యకర్మ నిత్యకర్మానుష్ఠానానికి అడ్డు కాదు ఇది నేను చెప్పి వ్యాఖ్యానము ఇప్పుడు తండ్రి గారికి శ్రాద్ధం పెట్టాలనుకోండి తండ్రి గారు మరణించారు ఇంక శ్రాద్ధం ఎందుకు పెట్టడం ఇంక శ్రాద్ధం ఏం పెడతారు శ్రద్ధయాకృతం శ్రాద్ధం ఆయన మరణించలేదు ఏదో రూపంలో ఉన్నారంటే శ్రాద్ధం కానీ ఇంకా మరణించేశారంటే శ్రాద్ధమే ఉంది కాబట్టి మరణించలేదు ఓకే మరణించకుండా ఎక్కడున్నారు అగో ఫలానా చోట ఉన్నారు అని మీకు తెలియని పదజాలం వల్ల మీకేమిటి ఉపయోగం ఆకాశం ఘటాకాశము ఘటం పగిలిపోతే ఏమైపోయిందంటే మహాకాశంలో ఉంది అంటే అది ఎంత దివ్యంగా ఉంది అసమాధానం ఈ ఘటాకాశం ఇక్కడ పగిలి అమెరికాలో ఉన్న చోటకి వెళ్ళింది అంటే ఏం మీకేమి తెలిసినట్టు అది కాబట్టి సర్వ జగద్వ్యాపకమైన ఎరుక చైతన్యం పరమాత్మ ఆకాశము వంటి సర్వవ్యాపకమైన పరమాత్మ ఆ పరమాత్మలో వీడు వెళ్ళి కలిసిపోయాడు తద్వజ్జీవాత్మని మీకు నేను జరిగిన ఘటన ఒకటి చెప్తాను జరిగిన ఘటనే నేనేం కల్పించను ఇంకే పేర్లో అవి మారుస్తానంతే కొన్ని చోట్ల నేను లేకున్నా నన్ను ప్రవేశపెడతా దాంట్లో ఊరికే కథ యొక్క సారం కోసం ఒక ఉన్నాడు వాళ్ళు అమ్మగారు పోయారు చాలా ప్రేమ తల్లింటే ప్రేమ సహజం కదా సో నా దగ్గరికి వచ్చాడు అమెరికాలో మా అమ్మగారు పోయారండి అంటే నేను అన్నాను వెరవాడా వెంటనే టికెట్ ఏదో కొనుక్కుని వెళ్ళవా అంటే మా అన్నయ్య కర్మకాంత చేస్తున్నారు అయినా కూడా తొందరగా వీలైనంత తొందరలో తర్వాత రిగ్రెట్ అవుతావు లేకపోతే బయలుదేరిపో మూడో రోజుకో నాలుగో రోజుకో చేరుకుంటావు ఆ మిగిలిన రోజులు కర్మకాండంతా చేసుకురా అంటే పాపం ఏదో టికెట్ కొనుక్కున్నాడు వచ్చాడు మామూలుగా మీకు లాస్ట్ మినిట్లో టికెట్ కావాలంటే ఎయిర్ ఇండియా టికెట్ దొరుకుతుంది అలాంటివి ఏవో కొన్ని కనెక్షన్స్ ఉంటాయి సో లుఫ్తాన్సా కావాలంటే దొరకదు కానీ దొరికివ దొరుకుతాయి కాబట్టి ఓ టికెట్ కొనుక్కుని నిజంగా నేను ఉరికే విషయం చెప్పాను సో కొనుక్కుని వచ్చాడు ఆ కర్మకాండం చేసుకున్నాడు హృషికేశు ఆశ్రమం ఉంది సో ఆ గంగలో కలపడం కోసమే ఆ భస్మాధికము ఒక కర్మ ఉంటుంది మనం చేయాల్సిన ధర్మం ఉంటుంది సన్యాసులకు ఉండదు గృహస్థులకు ఉంటుంది బ్రహ్మచారులకు ఉంటుంది సో వెళ్ళి అదంతా చేశాడు అక్కడ వీడు అమెరికా నుంచి వచ్చాడని అక్కడ పూజారి పసిగట్టాడు పసిగట్టి చూడు మీ అమ్మగారు స్వర్గానికి వెళ్ళి దారిలో ఇరుక్కుని ఉన్నారు అని చెప్పాడు అది మాకు తెలుస్తుంది మా మీకు ఎలా తెలిసిందే నాలాంటి పొట్టు అడుగుతాడు ఈయన అది అడిగి అది అడిగే పరిస్థితి కూడా లేదు ఏదో దుఃఖం ఉంటుంది దానికి తోడు ఇలాంటి మాట చెప్తే అప్పుడు ఇతను ఏమని అడిగాడు అయ్యో అలాగా మరి అయితే ఆవిడ స్వర్గానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అని అడిగాడు అడిగితే ఏవో కొన్ని పూజలు చేయాలి అని చెప్పాడు అంటే మరి పూజ చేయాలంటే సరే అయితే మరి నేను చేసుకుంటాను లేకపోతే నువ్వు చెయ్యు అంటే ఇప్పుడు పూజ అంటే డబ్బుతో కూడిన విషయం అది మంత్ర జపనం చేయాలంటే ఆ మంత్రం ఏదో పట్టుకుని జపం చేసేయొచ్చు పూజ అంటే అలా కూడదు కదా సరే పూజ చేయడానికి ఎంత అవుతుందంటే లక్ష రూపాయలు అవుతుంది ఈ కర్మకాండకు యాభై వేలో ఎంతో అవనే అయింది దీని మీద ఓవర్ అండ్ అవుతుంది లక్ష రూపాయలు అవుతుంది అప్పుడు ఎవరో క్యాకలేశారో లేకపోతే సందర్భం కుదరలేదో మొత్తానికి హీ డిడ్ నాట్ గో త్రూ ఇట్ ఆ కర్మకాండ ఫినిష్ చేసుకుని వచ్చేసాడు ఆ పూజారు కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు ఆయన పాచిక పారలేదు సో అమెరికా వచ్చాడు ఇది మనస్సులో పెట్టుకున్నాడు పెట్టుకుని నా దగ్గరికి వచ్చాడు మా అమ్మగారు పోయారు కదా ఇప్పుడు ఎక్కడ అని అడిగాడు అడిగితే నేను చెప్పాను చూడబోయా తద్వ్జీవా ఇహాత్మని మనందరం కూడా ఈశ్వరం నుంచి వచ్చాం ఘటాకాశమే దృష్టాంతం అతను కూడా వేదాంతం చదువుకున్న ఘటాకాశం దృష్టాంతం నేను ఈ శ్లోకం చూపించాను ఘటాకాశం దృష్టాంతం ఈ ఘటాకా ఘటం పగిలిపోతే ఘటాకాశం చెప్పు నువ్వు అంటే మహాకాశంలో కలిసిపోతుంది అన్న చాలా సంతోషం నాయన చిరంజీవ అదేవిధంగా పరమాత్మ ఆకాశం వంటి వాడు జీవుడు దేహం మరణించినప్పుడు జీవుడు ఘటాకాశము వంటి జీవుడు వెళ్ళి మహాకాశం వంటి పరమాత్మలో కలిసిపోతాడు కాబట్టి మీ అమ్మగారు ఇప్పుడు ఈశ్వర రూపంగా ఉన్నారు హిరణ్య గర్భ రూపంగా కాస్మిక్ లైఫ్ రూపంగా ఉన్నారు అంతేగాని వేరే పరిచ్ఛిన్న రూపంలో ఎక్కడో తోట గెలగెల్లాడుతూ ఉన్నారని నువ్వు అనుకోద్దు చాలా తప్పది అలా భావన చేయటమే దోషం మహాదోషం కాబట్టి పరమాత్మలో కలిసిపోయారు నేను కొంచెం వివరం చెప్పాను నా మాట ఎందుకు కొంత ప్రమాణ బుద్ధి గలవాడు అతను నాకు మనస్సుకి చాలా బాగుందండి ఎంతో ఆనందంగా ఉంది రేపు ఈ శ్లోకం చెప్పి దీన్నే నువ్వు భావన చేసుకో ఘటాకాశము మహాకాశములో కలిసినట్టు నా స్వరూపము ఆకాశము అంటే ఆ చైతన్యము అందరూ జీవులు ఆ స్వరూపంలో అంతర్గతమే అందరూ మన ఆ ఆకాశం నుంచి ఆకాశము వంటి పరమ చైతన్యం నుంచి వచ్చాము జీవభావంతో వచ్చాము ఈ జీవభావము విడిచిపెట్టేసి నువ్వు నీ స్వరూపాన్ని తెలుసుకుంటే దాంట్లో కలిసిపోతావు అని నేను చెప్పాను వివాజ్ వెరీ వెరీ హ్యాపీ ఎప్పుడూ కూడా ఒక కరెక్ట్ ఐడియా మనిషిని బంధ చేస్తుంది కరెక్ట్ థింకింగ్ కరెక్ట్ విషన్ క్లారిటీ తప్పు అభిప్రాయం పట్టు కూర్చుంటే మనిషి బద్ధుడవుతాడు కాబట్టి ఎప్పుడూ కూడా ఇది ఉపనిషత్ ప్రక్రియ గరుడ పురాణ ప్రక్రియ కాదు ఆ ప్రక్రియ వేరు ఇది ఈ ప్రక్రియ వేరు ఇక్కడ మనందరము ఈశ్వరు నుంచి వచ్చాం మళ్ళీ మనందరము ఈశ్వరు దగ్గరకు వెళ్ళిపోతాం త్వమేవ మాతాచ పితాత్వమేవ మళ్ళీ చెప్తున్నా ఏ తండ్రి కన్న తరువాత కూడా విడిచిపెట్టకుండగా లోపలే ఉన్నాడో ఆ తండ్రే తల్లి కూడా ఏ తల్లి కన్న తరువాత కూడా విడిచిపెట్టకుండగా లోపలే ఉన్నదో ఆ తండ్రి ఆ తల్లి ఒకటే అదే ఈశ్వరుడు త్వమేవ మాతాచ పితాత్వమేవ మనం ఎప్పుడూ ఈశ్వరు నుంచి విడిపోయి లేనేలేము మహాఘటాకాశము మహాకాశం నుంచి విడిపోయి ఎప్పుడూ లేదు ఘటం పెగిపోయినప్పుడు మహాకాశంలో విలీనం అయిపోతుంది తప్ప మహాకాశం కాకుండా ఇంకెక్కడ ఎక్కడికి వెళ్తుంది కాబట్టి తద్వ్జీవాత్మని యథా ఘటాద్యుత్పత్తి ఘటా ఘటాకాశాద్యుత్పత్తి అంటే ఘటాకాశం పుట్టింది ఎప్పుడు పుట్టింది ఘటం పుట్టినప్పుడు ఘటాకాశం పుట్టిన ఘటం పగిలిపోతే ఎక్కడి నుంచి పుట్టింది మహాకాశం నుంచి పుట్టింది ఘటం పగిలిపోతే ఘటాకాశం కూడా పోయింది ఎక్కడికి పోయింది మహాకాశం పోయింది వెరీ క్లియర్ మీరు కర్మ చేయాలి కర్మ చేయద్దంటారు మరి కర్మ చేసేప్పుడు పితృదేవతలకి తర్పణం ఇస్తారు కదా ఎవరికి తర్పణం ఇస్తున్నారు అంటే పితృదేవత రూపంలో ఉండే దేవుడికి తర్పణం ఇస్తున్నారు పిండం ఎవరికి పితృదేవత రూపంలో ఉండే దేవుడికి పెండము అన్నీ పితృశ్రాద్ధం శ్రద్ధకృతం అది పూజది పూజలో మీరు చేసి పూజ ఎవరికి చెందుతుంది దేవుడికి చెందుతుంది పితృశ్రాద్ధం కూడా పూజ ఎవరికి చెందుతుంది దేవుడికి చెందుతుంది అయితే ఆ దేవుడికే పితృదేవత అని పేరు ఆ సందర్భంలో ఇంత మౌలికమైన సత్యాన్ని శాస్త్రం స్పష్టంగా చెప్తూ ఉంటుంది అయితే దీంట్లో నామరూపాలకు అతీతమైన దృష్టి ఉన్నది మీకు దీంట్లో మా తండ్రి గారు ఆయన పేరు అని ఆ దృష్టిని అతీతమైనటువంటి పరిస్థితి మీరు ఆ నామరూప దృష్టి ఉన్నప్పుడు నేను చెప్పింది వర్కౌట్ కాదు నామరూప దృష్టిని అధిగమించి మాట్లాడుతున్నాను కాబట్టి నామరూప దృష్టి నుంచి మీరు బయటకు వచ్చేసేయాలి మీరు అనుకుంటున్న నామరూపాలు మిథ్య యథార్థం కాదు అప్పుడు నామరూప మిథ్యాత్మ మనస్సుకి బాగా వచ్చినట్లయితే జీవతత్వము ఈశ్వరంలో విలీనమయ్యే ఉంటుంది కాబట్టి మా తండ్రి గారు ఇప్పుడు ఈశ్వరుడు రూపంగా ఉన్నారు తల్లిగారు ఈశ్వరుడు రూపంగా ఉన్నారు తాత అంతే ముత్తాత అంతే అందరూ అంతే అందరూ ఈశ్వరుడు రూపంగానే ఉన్నారు అంతేగాని ఎవరికి వాళ్ళు ఒక్కొక్క గూడు పెట్టుకుని ఆ శ్మశానంలో గూళ్ళు ఉంటాయి భస్మ పెట్టే గూళ్ళు అలాగే వీళ్ళు కూడా స్వర్గంలో ఎవడి గూడు వాడు పెట్టుకుని అలా కూర్చుని ఉన్నాడు వీటి నీళ్లు పోస్తే బొత్తుకుతాడు లేకపోతే లేదని వైసా బోల్తే హై అది ఇక్కడ పరిస్థితి కాదు పైగా ఎవరి వేదాంతం అంటే ఏమిటని అడిగారు చూడండి పుట్టుక మరణము దానికి సంబంధించిన కర్మకాండ అబ్సెక్విస్ అంటారు ఇవి దీనికి సంబంధించి ప్రతి కల్చర్లోనూ కొన్ని బిలీఫ్స్ ఉంటాయి ఇంగ్లండ్ వాడికి ఒక కొన్ని బిలీఫ్స్ ఉంటాయి అమెరికా వాడికి ఒక కొన్ని బిలీఫ్స్ ఉంటాయి ఆఫ్రికా వాళ్ళకి ఇంకో రకం బిలీఫ్స్ ఉంటాయి ఇండియా వాళ్ళకి ఓ రకం బిలీఫ్స్ ఉంటాయి ఇండియాలో నార్త్ ఇండియా బిలీఫ్స్ వేరు సౌత్ ఇండియా బిలీఫ్స్ వేరు ఎవడి బిలీఫ్స్ వాడుకుంటాయి ఈ బిలీఫ్ సిస్టమ్ని వేదాంతం అనుకోకూడదు చాలామంది వేదాంతం బోధించే వాళ్ళు కూడా ఈ బిలీఫ్ సిస్టమ్ తోటి వేదాంతాన్ని కలగాపలగం చేసి మట్టిని పంచదాన్ని కలిపి అక్కడ పెడితే ఏది ఏమిటో తెలీదు కాబట్టి ఆ బిలీఫ్స్ వేరు ఆ కర్మకాండ పరిస్థితి వేరు యూ డూ దట్ వెన్ యూ హ్యావ్ టు డూ యూ మీన్స్ నాట్ యూ జనరల్లీ నాట్ యు నాట్ నై జనరల్లీ కానీ వేదాంతం అంటే ఈ బిలీఫ్స్కి సంబంధించింది కాదు ఈ బిలీఫ్స్ యొక్క మంచి చెడ్డల విచారం కూడా అనవసరం వేదాంతం పరిస్థితి వేరు వేదాంతంలో ఈ బిలీఫ్స్కి స్థానం లేదు ఆత్మకి పుట్టుక లేదని చెప్పేది వేదాంతం అజ నజాయతే అది వేదాంతం మరియతే విపశ్చిత్ నా భూత్వా భవితవా కఠోపనిషత్ తడి వేదంతా అంతేగాని పుడితే ఎక్కడికి వెళ్తాడు మళ్ళీ ఎప్పుడు పుడతాడు ఇవన్నీ ఊరికే మాట మందబుద్ధిం ప్రతిపిపాద ఇషయా శ్రుత్యా ఉచ్యతే అంతే ఊరికే అనువాద రూపంగా చెప్పిన మాటలే కానీ ఆ బిలీఫ్ సిస్టమ్స్ గురించి ఒక నిర్ధారణ చేయటం కోసం రాలేదు ఆ విషయాన్ని స్పష్టంగా తెలియాలి యథాచ ఘటాదిప్రలయే ఘటాకాశాదిప్రలయ ఘటం పగిలిపోయినప్పుడు ఘటాకాశం కూడా ప్రళయం వచ్చింది పగిలిపోయింది ఘటాకాశం లేకుండా పోయింది లేకుండా పోవడం అంటే ఏమిటండి మహాకాశంలో విలీనమైపోయింది అని సజీవ పరమ శివ జీవుడు దేహాభిమానం ఉన్నంతకాలం జీవుడు దేహం ఉన్నంతకాలం దేహాభిమానం దేహం పోయింది దేహాభిమానం పోయింది ఇప్పుడు ఈ జీవుడు ఏమయ్యాడు శివుడైపోయాడంతే సజీవః పరమ శివ సో ఇప్పుడు కూడా ఆ భేదభావాన్ని కలిగి ఉండకూడదు తర్వాత దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేదజ్ఞాన నిర్మాళ్యం సోహంభావేన పూజయేత్ అది పూజంటే అసలైన పూజ ఏమిటంటే ఈ దేహమేదే మీరు దేవాలయానికి వెళ్ళి మీ బయట ఉన్నటువంటి దేవుణ్ణి పుష్పాలతో పూజించి ఆ దేవుణ్ణి నా కోరికలు తీరుస్తాడనో లేకపోతే ఏదో చేస్తాడనో అది అదొక రకం పూజ కానీ ఆ పూజ కాదు ఇప్పుడు చెప్పేది ఇక్కడ పూజ ఏమిటంటే ఇదే ఇదే దేహము ఇదే దేవాలయం ఇంక వేరే దేవాలయం ఉంది ఇదే దేహ దేవాలయం కదా దేవాలయంలో గర్భగుడి ఇదిగో గర్భగుడే ఇదే దేవాలయం అయితే ఈ అయితే దేవాలయంలో దేవుడు ఉంటాడు మరి ఇక్కడ ఇక్కడ జీవుడు ఉన్నాడు కదా జీవో దేవ దేవుడు అంటే ఎవాడు పుట్టుక లేనివాడు దేవుడు జీవుడికి పుట్టుకలేదు సనాతన దేహం పుట్టింది కానీ జీవుడు పుట్టలేదు కదా ఆకాశం పుట్టలేదు కదా ఘటం పుట్టినప్పుడు జీవుడికి పుట్టుకలేదు జీవుడు అనాథని అందరో అంగీకరించి మాట ఓ వైపున జీవుడు అనాథంటూ ఉన్నాం మళ్ళీ ఇంకోవైపును పుట్టాడు అంటూ ఉండు క్యా బాధే ఏదో ఒక పద్ధతిలో మాట్లాడాలి కదా ఈ దిస్ కైండ్ ఆఫ్ ఢిల్లీ డ్యాలింగ్ ఇది తత్వాన్ని చెడగొట్టినట్టు అవుతుంది సో జీవో దేవస్థన దేవుడికి పుట్టుకోలేదు వీడికి పుట్టుకోలేదు మరి దీవుడు చిన్న చిన్న దేహం చిన్న దేవుడు చిన్న దేహ జీవ అంటే ప్రాణశక్తి అది చిన్న ఏం అది కాబట్టి జీవో దేవస్థన తనహా ఇక్కడ ఉన్న జీవుడు చైతన్యమే దేవుడు అహంకారం కాదు ఆత్మచైతన్యం అయితే మరి నాకు జీవభావము దేవుడి కంటే భిన్నంగా ఉన్నాను నేనున్నాను అని ఉంది కదా అంటే అది అజ్ఞానం నిర్మాల్యం నిర్మాల్యం అంటే దేవుడు పూజ చేసేవాళ్ళు అక్కడ ఎండిపోయినటువంటి వాడిపోయిన పువ్వులు అవే ఉంటాయి నిన్నటివి అవి తీసేస్తారు అవి తీసి పూజ చేస్తారు అలాగే ముందు ఇక్కడ అజ్ఞానం అనే నిర్మాల్యం తీసేసేవి నిర్మాల్యం తీయకుండా పూజ చేయకూడదు నిన్నటి ఎండిపోయిన పువ్వులు అలాగే ఉండగా కొత్త పువ్వులు వేసేయకూడదు తప్పది పూజకి విరుద్ధం నిర్మాల్యం తీసి పూజ చేయాలి సో నిర్మాల్యం తీసేందుకు మంత్రం కూడా ఉంది నేను మర్చిపోయాను ఆత్మ ఆత్మ ఏదో మంత్రం ఉంది వెరీ ఇంట్రెస్టింగ్ ఓకే సో నిర్మా ఇక్కడ అజ్ఞానమే నిర్మాల్యం నేను దేవుడి కంటే భిన్నంగా ఉన్నాననే అజ్ఞానమే నిర్మాల్యం తీసిపారాయి అజ్ఞానాన్ని నేను దేహమే నేననే అజ్ఞానాన్ని తీసిపారాయి తయేది అజ్ఞానం నిర్మాల్యం అప్పుడేమిటవుతుంది సహా అహం అహం సహా ఐ ఆమ్ దాట్ ఆ పరమాత్మ నేనే అని అలా భావన చేయి సోహం సోహం అని భావన సోహం భావేన అలా భావన చెయ్యటమే పూజ సోహం భావేన పూజ అది పూజ అది నేను పాఠం చెప్పేవాడని సోహం అను అను సోహం అను శివోహం అను శివోహం శివోహం శివోహం అంటూ ఎంతసేపు నమశివాయ నమశివాయ అన్నావు చాలు బాగానే ఉంది మళ్ళీ అందుగానే ఎక్కడికి పోదు నమశివాయ ఉంటుంది శివోహం అనుసారి మాట వరసకి శివోహం అను వైన పూజ శంకరులు ఏమన్నారు శివోహమ అన్నారా లేదా నమశివాయ అన్నారు కానీ శివోహమ్ కూడా అన్నారు నమశివాయ ముందన్నారు శివోహమ్మని తర్వాత అన్నారు మన ఆయన ముందే అనొచ్చు ఓం పూర్ణముదో పూర్ణముదర్ పూర్ణముదో చివటే ఓం